ఇకములు నైవేద్యములు సమర్పించుదాము అంటే దేవతలకు అమృతమిచ్చినటువంటి నరదాతవు మంగళహారతి దీపారాధన ఇద్దాము అంటే సూర్య చంద్రులు నీ నేత్రములు ఏదైనా అర్ఘ్యమిచ్చి నిన్ను సంతృప్తి పరచుదాము అంటే త్రిలోక పావని గంగ మీ పాదముల ఎందు ఉద్భవించింది ఇక నేను ఏమిచ్చి నిన్ను పూజ కల్గువారులేరు జగములందుకు ఆ సంతృప్తి కల్పించేటట్టు ప్రభు అనుగ్రహించండి అని ఒక్కసారి పాదము మీద పడ్డాడట అలా రాజును కౌగలించి దేహంలో ఉండేటటువంటి బాధలనన్నిటినీ కూడా ఉపశమింపజేసి ఆ రాజా వన్నచే కాగగక్కిన సువర్ణమనగ అగ్నియందు వేల్చబడినటువంటి నెయ్యి పోసి వేల్చుతూ ఉంటే మండినటువంటి అగ్ని శిఖలవలే సమ్మెటతో కొడుతూ ఉన్నప్పటికీ ఆ కాంతి చెందినటువంటి బంగారు కణికవలే నేను ఎన్ని విధములు పరీక్షించినా ఆ తొనకుండా బెనకకుండా ఉన్నావు గనక సంతోషించాను ఆ మా అర్జునుడు నీ భక్తి ఏమిటో చూద్దాము అంటే ఎందుకు చేయవలసి వచ్చింది అని ఆ ఏదైనా వరం కోరుకో ఇస్తాను అన్నాడట స్వామి మీ అనుగ్రహం కన్నా మాకు కావలసినటువంటి వరం ఏమిటి ఆ సర్వేశ్వరుడు మీరు ఇస్తాను అంటే కాదనేటటువంటి వారు ఉంటారా నాకు నా కుటుంబ సభ్యులకు మా పరివారానికి ఈ భాష్యకార సమాజ సభ్యులకు అందరికీ కూడా శాశ్వతమైనటువంటి మోక్షాన్ని దయచేయండి దానికి ఏమి తిరుగులేదు ప్రారంధానంతరం ఇస్తాను ఇప్పుడుగా ప్రారంధం తరువాత మీకు ఇస్తాను గనుక ఆ ధర్మజుని యొక్క యాగా దీక్ష పూని ఉన్నాడు ఆ అశ్వమేధాన్ని చూసి తరించువు కుమారునికి పట్టాభిషేకం చేశావు గనక ఆ అక్కడికి రావలసినది అని స్వామి ఆయన్ను ఆహ్వానించి కొన్ని దినంబులు అరితో కలిసి ఆ రక్తపురం స్వామి సుకీర్తించే హరి శ్రీనివాస వరద గోవిందరి మంగళము రుక్మిణీ వరమ ఆనంద నిలయ మధుసూదన సన్మంగళము నీకు నెప్పుడు మంగళమిది నీకు భక్త మందార హరి ఈ పుణ్య కథయే పుణ్యుండే ని పాపుడే నియు విన్నన్ గోపాలుని దివ్య కృప ప్రాపకుడై వంచితములు బడయు దురెందు మంగళమో మంగళమో మాధవోనకు ఇంగితముడే తుపాండునకు జయము జయము పాల కడలి కళ్యాణమా కళ్యాణమాసు కళ్యాణకుడైన శ్రీ కౌశల్యా పుత్రూ భరదునకుడి పొరని బునగు ూడివాడ పొరనివసునదూ ధరలోంగు మంగళము మంగళము మధవు నధు ఇంగితములూ నగో జాయ్ శ్రీమద్రమారమణ గోవింద హరి